కొంచెం శ్రమించి బాగా చెప్పారు ధ్యానం మీ చేతిలో ఉండదు మీరు ఓ పట్టా ఒకటి పట్టుకుని ధ్యానం క్లాసు సిక్స్ థర్టీ అంటే సిక్స్ వెళ్ళిపోయి ఆ పట్టా వేసేసుకుని దాని మీద కూర్చుని నడువు నిటారుగా పెట్టేసి కళ్ళు మూసుకోవడం అంతవరకు మీరు చేయగలుగుతారు ఇంకా ఆ పైన మీరు ఏం చేయలేరు అంతవరకు మీరు తెలివితే ఉపయోగపడతాయి వీళ్ళు చక్కగా చేయగలుగుతారు ఎందుకంటే ఒక పనిది పట్టా వేసుకో వేసేసుకున్నాం పని చేసేయచ్చు దాని మీద కూర్చున్నాం అలా ఒక్కరిగా కూర్చున్నారంటే నిటారుగా కూర్చుంటే పోనీ అది నిటారుగానే కూర్చున్నాం కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళు మూసుకున్నాం ఇప్పుడు ఏం చేయబడతారు అదే అది అదే సమస్య అది చేసేదైతే చేసేస్తారు ఇంత గోలెందుకు అది చేసేది కాదు అది మరేం చేయాలి ఒక ఇచ్చ మనస్సు ఏకాగ్రమైపోవాలి నిశ్చయమైపోవాలి అనే ఇచ్చ పెట్టుకుని అలా ఉండిపోవాలి చెయ్య చెయ్యాల్సిందేం లేదు అది తెలుసుకోవాలి చేయాల్సిందేం లేదు అని తెలుసుకోవాలి చేయాల్సింది ఉన్నప్పుడు నేను అనే అహంకారం ముందుకు వస్తూ ఉంటుంది కూర్చో అంటే నేను కూర్చుంటున్నాను నిటారుగా కూర్చోంటే నేను నిటారుగా కూర్చున్నాను కళ్ళు మూసుకోమంటే నేను కళ్ళు మూసుకున్నాను నేను వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను వచ్చింది అంటే ఇంకా ధ్యానం లేదు ఎందుకని ఏదైనా చేయాల్సిందైతే నేను ఉపకారం కానీ చేయాల్సిందేం లేదు కాబట్టి ఏం చేయాలి ధ్యానము చేయాల్సింది ఏదో ఉంది అనే ధారణ విడిచిపెట్టేయాలి చే ధ్యానం అనేది ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఇట్ ఈజ్ నాట్ ఎ డూయింగ్ ఇట్ ఈజ్ ఎ బీమ్ కాబట్టి చేయాల్సిందే అలా విడిచిపెట్టేయాలి ఇప్పుడు వేదాంతాన్ని తెలుసుకోండి ఆత్మను తెలుసుకోండి చేయాల్సిందే ఉండదు మనస్సుతో కూడా చేయాల్సిందే ఉండదు కాబట్టి నేను చేయాల్సింది ఉంది అనే భావనని ఆ అభిమానాన్ని విడిచిపెట్టాయి దాంతో అహమ్మ అవతలకి పోతుంది ఇది నేను చేసే పని అనే మమా అవతలికి పోతుంది ఏదో చేయాలి అనేటువంటి మనసు యొక్క లక్షణం పక్కకు పోవాలి మనస్సు చేయాల్సిందేమీ లేదు అని ఎప్పుడైతే మీకు నిశ్చయంగా అనుభవానికి వచ్చిందో ఇప్పుడు ఆ మనస్సు అలా జారిపోతుంది కాబట్టి అక్కడ ఇచ్చే ఉంటుంది తప్ప ఇచ్చని బట్టి చేయాల్సింది ఇంకేమీ ఉండదు అందుకోసం సంత్రత్యయాన్ని వేశారు అక్కడ నిధిధ్యాసస్వా ఇది దీని గురించి మళ్ళీ కొంత తర్వాత మళ్ళీ వస్తుంది అప్పుడు చెప్తాను అల్లాగా వినాలి ఏం పోనా అంతల్లాగా మనస్సును ఏకాగ్రం చేసుకుని నిశ్చయం చేసుకుని వినాల్సినంత అంత ఏమొచ్చింది దీనికి అంటే గంభీరార్థత్వా తేషామున కింద టీకాకారుడు ఈ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేది అత్యంత గభీరమైన అంటే చాలా లోతైనటువంటి విషయము మీరు మీకుండే భావజాలాన్ని అడ్డుగా పెట్టుకుని దాన్ని పరిశీలిస్తే అది జారిపోతుంది తప్ప మీరు పట్టుకోలేకపోతారు అది మీకు అనుభవానికి రావాలంటే మీ మనస్సులో ఉండే సంకల్పాలు అనుభవాలు జ్ఞాపకాలు మీ పాండిత్యం మీ ఆలోచనలు మీ ప్లస్సులు మీ మైనస్సులు అన్నిటినీ కూడా జారవిడి చేసి అలా నిశ్చలంగా ఉండాలి కానీ ఎలర్ట్గా ఉండాలి చాలామంది నిశ్చలంగా ఉండబోయంటే నిద్రపోతారు మెడిటేషన్లో కూడా చుప్ సాధన ఇవేమీ ఉంటాయి చుప్ సైలెంట్గా పెట్టేస్తే చిన్న గురక వినపడుతుంది ఎవరి దగ్గర నుంచో అంటే ఆయన చక్కగా నిద్ర వచ్చిందనమాట అలా నిద్రపోతే మళ్ళీ మెడిటేషన్ కాదు కాబట్టి అలర్ట్గా ఉండాలి యాక్టివ్గా ఉండకూడదు ఆన్ వన్ సైడ్ యూ షుడ్ బి అలర్ట్ On the other side, the mind is not active. This is a video. It's not active. But active is not active. It's not active. It's not a big deal. But, it's not a big deal. It's not a big deal. It's not a big deal. It's not a big deal. But, నో యాక్షన్ నో యాక్టివిటీ దానికి నిజ ధ్యాసనము ఆ విధంగా ఉండవలను అప్పుడు మాత్రమే ఆ తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాము మంచిది అంతవరకు వచ్చాము ఇప్పుడు ఒక టాపిక్లో ప్రవేశిస్తున్నాం ఒక కొత్త టాపిక్ ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు వినుంటారు దీన్ని దీన్ని కొంచెం కాషస్గా మీరు నేను కలిసి సాయం పట్టాలి ఆ టాపిక్ని అందు అప్సహో పత్యుఃమాయా పతిస్ప్రియో భవతి ఆత్మనస్తుకామాయా పతిష్ప్రియో భవతి ఇక్కడి నుంచి జాగ్రత్తగా దీన్ని వ్యాఖ్యానం చేయాలి ఇప్పుడు దీంట్లో మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు ఒకడు నాకు నా భార్య ఎందు ప్రేమ ఒక టాపిక్ అది ఇక్కడ భార్య బదులు భర్త్ అంటున్నారు పతి తరువాతి వాక్యం భార్య కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇదైనా అదైనా ఒకటే కాబట్టి నాకు నా భార్య ఎందు ప్రేమ గలదు అంటాడు అంటే బానే ఉంది వినడానికి ఎందు చేత అన్నారనుకోండి దేన్ని బట్టి నీకు ప్రేమగలదు అన్నారనుకోండి ఆవిడ చక్కగా వంట అది బాగా చేస్తుంది అన్నాడు అనుకోండి అంటే ఇప్పుడు ప్రేమ దేని మీద ఉన్నట్టు వంట మీద ఉన్నట్టు భార్య మీద కాదు ప్రేమది వంట మీద ఉన్నది కానీ వంట మీద ప్రేమ భార్య మీదకు ప్రసరించినది అది మీరు అంగీకరించాలి కదా ఆవిడ మీద ప్రేమ లేదనుకోదండి ప్రేమ ఉన్నది కానీ ఆమె మీద ఉన్న ప్రేమ ఆమె మీదనే ఉన్నది కాదు ఆవిడ అలాగా దీపోత్సవి మీద నిలబడి జరుగుకోండి వంటలు ఏమీ లేకుండా కాఫీ లేదు టీ లేదు ఇవి లేదు భోజనం లేదు అలా నిలబడి జరుగుకండి కాబట్టి అలా కాదు వంట బాగా చేస్తారు వంట భోజనం చక్కగా వండిస్తారు కాబట్టి ఆ భోజనం అంటే చాలా ప్రీతి ఆమె చేసే వంట ఎందుకు ప్రీతి ప్రేమ కలదు ఆ ప్రేమ ఆమె మీద ప్రసరించింది ఆమె మీద లేదనుకున్నారు ఆమె మీద ప్రేమ ఉన్నది కానీ ఆ ప్రేమ ఆమె మీద ఉన్న ప్రేమ ఆమె మీదనే ఉన్న ప్రేమయా లేక వంట మీద ఉన్న ప్రేమ రిఫ్లెక్ట్ అయి ఆమె మీదకు ప్రసరించినదా అంటే వంట మీద ఉన్న ప్రేమ రిఫ్లెక్ట్ అయి ఆమె మీదకు ప్రసరించినది ఇప్పుడే మీరు కంగారు ఓకే నాకు వంట మీద ప్రేమ ఇప్పుడు అక్కడికి వచ్చాం ఆమె మీద ప్రేమ ఉంది కాదంటే వెళ్ళట పెట్టండి వంట మీద ప్రేమ కదండి వంట మీద ప్రేమ ఎందుకుంది అంటే వంట మీద ప్రేమ వంట మీద ప్రేమ కారణంగానే ఉందా లేక చక్కటి వంట ఉన్నట్లయితే కడుపు నిండుతుంది హాయిగా ఉంటుంది అందుకోసం వంట మీద ఇప్పుడు రోగం వస్తే వంట మీద ప్రేమ ఉండదు కాబట్టి తన పొట్ట మీద ఉండే ప్రేమ వంట మీదకు ప్రసరించింది ఓకే తన పొట్ట మీద ప్రేమ ఉన్నది అదేటువంటిది అది కూడా ఫైనల్ కాదు తన పుట్ట మీద ప్రేమ ఎందుకంటే భోజనం చేసినప్పుడు కడుపు నిండా భోజనం చేసినప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది కాబట్టి నాకు అటువంటి ఆనందాన్ని ఆ పుట్ట ఇచ్చింది కనుక ఆ పుట్ట మీద ప్రేమ కదా కాబట్టి ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉన్నది నా మీద గలదు నా మీద ప్రేమ గలదు నా మీద ప్రేమ పొట మీద ప్రసరించింది పుట మీద ప్రేమ వంటలోకి ప్రసరించింది వంటలోకి ప్రేమ భార్య మీదకి ప్రసరించింది అర్థమైందండి ఇక ఈ గులాబీ పువ్వు నాకు ప్రియమైనది అంటే సరిగ్గా చెప్పాలి అది గులాబీ గనుక అలా కాదు అది ఎందుకు ప్రియమైనదంటే దానిని చూసినప్పుడు లేదా దాన్ని చేతో కొట్టుకున్నప్పుడు లేదా పోనీ దానిని అఘ్రానించినప్పుడు లేకపోతే కోర్టు బటన్లో పెట్టుకున్నప్పుడు నా మీద నాకు ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి దాని మీద ప్రేమ కాబట్టి అల్టిమేట్గా మనిషికి తన మీద ప్రేమ తన మీద ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ వెళ్ళి దేని మీద పడితే దాని మీద ప్రేమ ఇప్పుడు గులాబీ మీద ప్రేమ అంటే ఏమిటో తెలుసినా తన మీద తనకు ఉండే ప్రేమయే గులాబీ మీద పడింది అంచేత గులాబీ మీద ప్రేమ కలిగింది సపోజ్ ఏదైనా ఒక కారణం చేత తన మీద తనకి ఉండే ప్రేమ గులాబీ మీద పడలేదనుకోండి అప్పుడు వీడికి గులాబీ మీద ప్రేమ ఉంటుందా ఉండదు సపోజ్ వీడికి తన మీద తన మీద గులాబీ తోటి ప్రేమిస్తున్నాడు ఈ లోపల వీడికి వీడు ప్రేమించే పుత్రుడు వచ్చాడు అనుకోండి అప్పుడు ఈ గులాబీని ప్రేమిస్తాడా ఇంకా ప్రేమించడు దాన్ని పక్కన పెట్టేస్తాడు ఇప్పుడు పుత్రుడి మీద ప్రేమ ఎందుకని తన మీద తనకు ఉండే ప్రేమ ఇప్పుడు పుత్రుడి మీదకి ప్రసరించింది అంచేత గులాబీ మీదకి ప్రసరించడం మానేసి పుత్రుడి మీదకి ప్రసరించింది కాబట్టి పుత్రుడి మీద ప్రేమ కలిగింది ఎందుకని తన మీద ఉన్న ప్రేమ పుత్రుడి మీదకి ప్రసరించింది ఇది చాలా ముఖ్యమైన విషయం అండి దీన్ని మీరు తక్కువగా వచ్చినా వెళ్ళండి ఇప్పుడు ఓ సేట్జీ ఉన్నాడు డబ్బు సంపాదించడం కోసం బిజినెస్ మొదలుపెట్టాడు డబ్బు సంపాదిస్తున్నాడు డబ్బు దేనికి డబ్బు మీద ప్రేమ ఉంది కనుక డబ్బు మీద ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది తన మీద ఉన్న ప్రేమ డబ్బు మీదకి ప్రసరించి డబ్బు మీద ప్రేమ కలిగింది ఆ సంగతి ఆయన మరిచిపోతాడు ఆ సంగతిని విస్మరిస్తాడు విస్మరించి ఆయన ఏమని భ్రమపడతాడంటే డబ్బు మీద ప్రేమ స్వత సిద్ధంగా డబ్బు ఎందే ఉన్నది అని అనుకుంటాడు అనుకోవడంతో ఏం చేస్తాడంటే తన యొక్క హితమును కూడా మరచిపోయి ఏది తనకు శ్రేయస్కరమో దానిని పట్టించుకోకుండగా ఆ డబ్బునే పట్టుకు వెళ్లాడతాడు అల్టిమేట్గా ఆ డబ్బు పోతుంది తన సోల్ ఈ లూజెస్ హిస్టో తన యొక్క హితాన్ని కూడా చేడగొట్టుకుంటాడు ఈ దోషం ఎందుకు వచ్చిందో చూస్తున్నాండి డబ్బు మీద నాకు ప్రేమ గలదు దానికి కారణము ఆ డబ్బు ఎందు ప్రేమ స్వతహాగా ఏదో కారణంగా ఉంది అని వీడు భ్రమపడుతాయే డబ్బు మీద ప్రేమ ఉండడం తప్పు కానీ ఆ డబ్బు మీద వచ్చిన ప్రేమ ఆత్మ మీద ఉండే ప్రేమే అక్కడ పడింది అని వీడు తెలుసుకోవాలి అది తెలుసుకుంటే ఆ డబ్బు వెనక్కాల తీసి పరుగులో ఆత్మ నాశనం కాగిపోతే ఉపయోగమంది ఎందుకంటే యథార్థంగా ప్రేమించి ఇది ఆత్మ ఆ ప్రేమ డబ్బు మీద పడి డబ్బు ప్రియమనిపించింది ఈ సంగతి విస్మరించి వీడు డబ్బు స్వతహాగా ప్రియమని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ డబ్బుని పట్టుకుంటాడు ఆత్మని పోగొట్టుకుంటాడు ఎప్పుడైతే ఆత్మని పోగొట్టుకున్నాడో ఆత్మని పోగొట్టుకోవడం అంటే ఆత్మని తెలుసుకోవడం మానేస్తాడు ఆ డబ్బు పట్టుకుంటాడు ఆ తర్వాత వాడికి ఏం తెలుస్తుందంటే ఆ డబ్బులో ప్రేమించాల్సిందేమీ లేదని కూడా తెలుస్తుంది అప్పుడు వాడు ఉభయభ్రష్టుడైపోతాడు అలాగే ఇతర విషయాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి మనిషి స్వతహాగా తనను తాను ప్రేమిస్తున్నాడు ఈ తన తనపై తనకు ప్రేమ వేటి వేటి మీద పడితే అవన్నీ ప్రియములుగా భాషిస్తాయి వేటి ఎవరి మీద ఎవరి మీద పడితే అవన్నీ ప్రియములుగా భాషిస్తాయి తెలిసిందండి ఇది గుర్తించాలి కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రేమ యొక్క సోర్స్ సోర్స్ ఉద్గమ స్థానం ప్రేమ ఉదయించే స్థానము ఏది డబ్బా కాదు ఆత్మ గులాబీయా దు ఆత్మ భార్య కాదు ఆత్మ దాంట్లో భార్య తప్పు పెట్టుకోవాల్సింది మనస్సు కష్టపెట్టుకోవాల్సింది ఏం లేదు భర్తయ అంచేత నేను నెక్స్ట్ వాక్యం కూడా చెప్పేస్తున్నా భర్తయా కాదు ఆత్మ మీకు పూజ దేవుడి మీద మీకు ప్రేమ ఉన్నది దేవుడి మీద ప్రేమ ఎందుకు ఉన్నది ఆత్మ మీద ప్రేమ ఉన్నది కనుక దేవుడి మీద ప్రేమ అంతే కదండి ఇప్పుడు దేవుడి మీద ప్రేమ ఎందుకుందంటే ఏదో నా కోరిక తీరుస్తాడను అంటే ఇప్పుడు ప్రేమ ఎవరి మీద ఉన్నట్టు కోరిక మీద కోరిక మీద ప్రేమ ఉంది అంటే అది ఎందుకు ఉన్నట్టు తన ఎందు తనకు మీద తనకు ప్రేమయే కోరబడే వస్తువు మీదకి ప్రసరించి అది ప్రియమై కాబట్టి అల్టిమేట్గా గిరగిరా తిరిగి తన మీద తనకు ప్రేమ దీనికి మీకు దృష్టాంతం చెప్తా ఒక ఆయనకి కొడుకు ఉన్నాడు కొడుకుకి కొత్త వస్త్రాలు కొనడానికి వెళ్ళాడు అంటే కొడుకు ఏదో పుట్టినరోజు ఏదో ఉంటుందిగా కొత్త బట్టలు ఇద్దాం కొడుక్కి అని ఎందుకు కొడుక్కి కొత్త బట్టలు ఇవ్వడం ఎందుకు ప్రేమ ఏమండి కొత్త బట్టలు కొన్నాడు వెయ్యి రూపాయలు పెట్టి బాక్స్లో పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ బాక్స్ మీద ప్రేమ ఉంటుంది కదా ఆయనకి ఎవరినైనా ఆ బాక్స్ కింద పారేశారనుకోండి ఆయన ఎంత కష్టపెట్టుకుంటాడు ఆ బాక్స్ మీద ప్రేమ బాక్స్ మీద ఎందుకు ప్రేమ ఎందుకో తెలిసిన బాక్సు లోపల వస్త్రాలు ఉన్నాయి కనుక వస్త్రాల మీద ప్రేమ వస్త్రాల మీద ప్రేమ బాక్సు మీదకి ప్రసరించదా వస్త్రాల మీద ఎందుకు ప్రేమ వస్త్రాల మీద ఎందుకు ప్రేమ కొడుకు ఇవి నాకు నచ్చలేదన్నాడు అనుకోండి వాటి మీద ప్రేమ ఉంటుందా ఉండదు వస్త్రాల మీద ప్రేమ ఎందుకంటే కొడుకు మీద ప్రేమ వస్త్రాల మీదకి ప్రసరించింది ఇంతవరకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది దీంట్లో అంత పెద్ద కఠినమైన విషయం ఏం కాదు ఇంకొక అడుగు మీరు ముందుకు వేయాలి కొడుకు మీద ప్రేమ ఎందుకండి అంటే మీరు అంటాడు నా గుడ్డల నుంచి పుట్టుకొచ్చాడండి వాడు అని అంటాడు అంటే ఇప్పుడు ప్రేమ దేని మీద అనమాట నా వంశోద్ధారకుడండి అంటే ఇప్పుడు ప్రేమ దేని మీద నా వంశం నా తర్వాత నా ఆస్తిని కాపాడతాడండి నా పేరు నిలబెడతాడండి గిరిగిరి తిరిగి ఆత్మ మీద పడుతున్నాడు అది ఇప్పుడు ఎవడైనా ఉన్నాడనుకోండి నా వంశం ఎవ్వడు కాపాడక్కర్లేదు నాకు వంశమే లేదు నాకు ఎవడూ తల పొరుగు పెట్టక్కర్లేదు నేను దేహమే కాదు నా పేరు నిలబెట్టక్కర్లేదు నాకు పేరే లేదు నా ఆస్తి కాపాడనక్కర్లేదు నా ఆస్తి నేనే అందరికీ పంచిపెట్టేసిన ఆ దారిని లేపోతున్నాను ఇంకెప్పుడు వెళ్ళి కొడుకు వెళ్ళి నాన్నగారు ఉన్నాడు అనుకోండి నాయన అంత చదువుకుని పైకి రాలా అని ఆశీర్వదించే వదలగిపోతాడు కాబట్టి ఆత్మ సకల విధములైన ప్రేమలు మీకు జీవితంలో ఏవేవి అనుభవానికి వస్తున్నాయో అవి వాటి మీద స్వతహాగా ఉన్న ప్రేమని గాని లేక అవి స్వతహాగా ప్రియములు వాటి ఎందు ఆ ప్రీతి అనే లక్షణం స్వతహాగానే ఉంది అని మీరు అనుకోవద్దు స్వతహాగా వాటి ఎందు ప్రీతి అనే లక్షణము లేదు కొన్ని జడ వస్తువులు తర్వాత వీడు కొడుకు కొడుకు అంటాడు కొడుకు కూతురు అంటాడు అవి కూడా జడములే దేహములేగా దేహంలో ఆత్మను వీడు కొడుకు అండగా వీడు దేహం జడ జడభ్రాంతిలోనే ఉంటాడు కదండి దేహాధ్యాసనే పెట్టు కూర్చుంటాడుగా కాబట్టి అన్నీ నశించివే అన్నీ జడములే చైతన్యం దగ్గర భేదమే లేదు ప్రేమించడానికి కూడా అదరై ఉండాలి కదా ఆ భేదమే లేదు కాబట్టి పాయింట్ ఏమిటంటే ఆత్మ ఎందే ప్రేమగలదు దీనికి ఇంకొక రైడర్ ఒకటి ఉంది అదేమిటంటే నాపై నాకు ప్రేమ అని అన్నాం ఆ నేను ఎవరు తనపై తనకు ప్రేమ అంటే ఆ తాను ఎవరు దేహమా కాదు ఎందుకంటే ఇదే చర్చని మీరు దేహానికి కూడా అప్లై చేయాలి ఇందాక పొట్టగా అప్లై చేశాను దేహము మీద ప్రేమ ఎందుకో తెలుసిన నా దేహము కనుక అంటే ప్రేమ దేని మీదనమాట నేను నేను నేను మీదున్న ప్రేమ నా దేహము ఆ తో కనెక్షన్ ఉండబట్టి ఆ దేహం మీదకి ప్రసరించింది కాబట్టి దేహం కూడా స్వతహాగా ప్రియం కాదు ఆత్మతో సంబద్ధమై ప్రియము వలె భాసిస్తుంది దేహము కూడా స్వతహాగా ప్రియం కాదు ఆత్మయే ప్రియము ఇంద్రియములు స్వతహాగా ప్రియములు కావు ఆత్మయే ప్రియము మనస్సు స్వతహాగా ప్రియం కాదు ఆత్మయే ప్రియము అహంకారము ఈగో అది కూడా స్వతహాగా ప్రియం కాదు ఆత్మయే ప్రియము ఎందుకంటే ఈగో ప్రియమైతే స్వతహాగా మీరు ఈగోని విడిచిపెట్టి నిద్రలోకి ఎందుకు వెళ్తున్నట్టు మీరు నిద్రని ప్రేమిస్తున్నారు నిద్రని ప్రేమిస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసిన నిద్రలో ఉన్నదాన్ని ప్రేమిస్తున్నారు నిద్ర అంటే అదొక అవస్థ ఇట్స్ ఏ టైం బౌండ్ స్టేట్ అక్కడ ఏదో ఉంది దాన్ని ప్రేమిస్తున్నారు పోనీ మీకు అహంకారము ఈగో ప్రీతిపాత్రమైనప్పుడు నిద్రలో ఈగో ఉండకుండా నిద్రలో ఈగో విలీనమైపోతుంది కాబట్టి మీరు నిద్రను ప్రేమించకూడదు ఈగోని ప్రేమించాలి ఈగో కూడా స్వయంగా ప్రీతిపాత్రము కాదు నిద్రలో ఈగో విలీనమైపోయి ఏది మిగిలి ఉంటుందో మీకు తెలివి వచ్చినప్పుడు ఏ తెలివి నుండి ఈ ఈగో అహంకారము ఉద్బుద్ధమవుతుందో అది ఆత్మ అది స్వతహాగా ప్రియమైనది దాని నుంచి వచ్చి దాంతో కలిసింది కనుక అహంకారం ప్రియమైంది దానితో కలిసింది కనుక కొడుకు కూతురు భార్య భర్త అందరూ ప్రియమైనారు కాబట్టి ప్రీతి అనుభవానికి వస్తూ ఉంటుంది మనకి జీవితంలో దీని ఐడియా ఏమిటంటే ప్రీతి ప్రేమ అనుభవానికి వస్తూ ఉంటుంది కానీ మనిషి ఏమనుకుంటాడంటే ఆ ప్రేమ దాంట్లో ఉందనుకుంటాడు డబ్బు మీది ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులోంచి వచ్చిందనుకుంటాడు డబ్బు మీది ప్రేమ డబ్బులోంచి రాదు తనలోంచి వస్తుంది భార్య మీది ప్రేమ భార్యలోంచి రాదు తనలోంచి వస్తుంది కొడుకు మీది ప్రేమ కొడుకులోంచి రాదు తనలోంచి వస్తుంది గులాబీ మీద ప్రేమ గులాబీలోంచి రాదు తన మీంచి వస్తుంది కాబట్టి నెక్లెస్ మీద ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ నెక్లెస్ పెట్టుకుంటే తను బాగుంటాను అక్కడి నుంచి వచ్చింది ప్రేమ నెక్లెస్లోకి ప్రసరించింది ఇది జాగ్రత్తగా గమనించదగ్గ విషయము నేను ఇంకా ఎవరు ఇంకో మాటలు కూడా చెప్తూ ఉంటాను సహో వాచయాజ్ఞవల్క్యమృతం వైరాగ్యముపదిాయాపతిదిభ్య విరాగం ఉత్పాదయతి తసన్యాయ అవతారిక యా అవతారికి చాలా ఇబ్బందికరమైన అవతారిక ఇప్పుడు జాయా ప్రియా భవతి అనేది ఒక జాయ భార్య భర్త ఇవన్నీ చెప్తున్నాడు కదా అయితే సంసారం చేసుకోమని చెప్తున్నాడని అనుకున్నారు ఆయన అభిప్రాయం ఇప్పుడు నాకు గులాబీ ప్రియమైనది అన్నాడు వాడు అంటే వెరిమొహం గులాబీలో ప్రీతి లేదురా ప్రేమ గులాబీలో లేదు ఆత్మయనుండే ప్రేమయే గులాబీ మీదకి ప్రసరించింది అని చెప్పామనుకోండి అలా చెప్పారంటే అర్థం ఏంటి దాని అర్థం ఏంటో తెలుసిన గులాబీని విడిచిపెట్టు అని అర్థం అంతే కదా ఆత్మని పట్టుకో అర్థం కాదు ఎందుకంటే ఆత్మని పట్టుకోవడం ఉంటూ ఆత్మ తానే ఆత్మని పట్టుకోవడం ఉంటూ మరి ఇంత గులాబీ ఏమిటి గులాబీని సేపు మీకు ఆత్మ దొరకదు కాబట్టి గులాబీని విడిచిపెట్టి ఆత్మని పట్టుకోవండి కాబట్టి మీరు బాహ్యమునున్న ఉన్నదాన్ని దీని ప్రేమగలదు ఇది ప్రియమైనది స్వతహాగా అని అనుకుంటున్నంతసేపు మీరు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు బాహ్యమైన దానిని పట్టుకుంటారు దాన్ని బహిర్ముఖత్వం ఉంటారు ఎంతవరకు అయితే మీరు బహిర్ముఖులుగా ఉండి బాహ్యమైన దానిని పట్టుకుంటూ ఉంటారో అంతవరకు ఈ ఆత్మ కప్పుబడిపోయి ఉంటుంది దాంతోటి మీకు యథార్థమైన ప్రేమ అనుభవానికే రాదు అది అలా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అలా కాకుండా ఆత్మస్వరూపంలో ఉండే యథార్థమైన ప్రేమను మీరు అనుభవానికి తెచ్చుకుని సాక్షాత్కరించుకోవాలంటే బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంటే బాహ్యమునందు ప్రేమగలదు అనే భ్రమను విడనాడి తన స్వరూపంలో తాను నిలిచి ఉండాలి తన స్వరూపంలో తాను నిలిచి ఉండాలంటే బాహ్యమును విడిచిపెట్టాలి ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలండి బయట తిరగడం మానేస్తే ఎక్కడుంటాడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నాకు ప్రేమ ఇది ప్రేమ ఇది ప్రేమ ఇది ప్రేమ అంటూ బయట తిరుగుతున్నంతసేపు తన ఎందు యథార్థమైన ప్రేమ అనుభవానికి రాదు తన ఎందుండే యథార్థమైన ప్రేమ అనుభవానికి రావాలంటే ఇది ఇది ఇది అంటూ బయట తిరగడం మానేయాలి నేను ఒక దృష్టాంతం చెప్తా పుత్రుని ఎందు ప్రేమ అంటాడు సపోజ్ పుత్రుడు మీకు విరు మీకు విరోధంగా తయారైడనుకోండి అప్పుడు అప్పుడు ప్రేమ ఉంటుందా ఉండదు తర్వాత పుత్రుడు విరోధంగా తయారైనప్పుడు మీరు చాలా మనస్సులో ఎందుకు కష్టపడాలి పుత్రుడు ఎందు స్వతహాగా ప్రేమ ఉన్నప్పుడు వాడు మంచిగా ఉన్నా వాడు చెడ్డగా ఉన్నా వాడు ఎందు ప్రేమ ఉందని కదా నువ్వు అంటున్నావు ఆ ప్రేమను నువ్వు స్వీకరించి విశ్రాంతిగా సుఖంగా ఉండొచ్చు కదా అంత కష్టపడిపోవడం అంటే అర్థం ఏమిటంటే పుత్రుడు ప్రేమ ఉన్నది ఎందుకని ఆ పుత్రుడు నా హృదయానికి ప్రీతిని కలిగిస్తూ ఉన్నంత కదా అంటే ఇప్పుడు ప్రేమది ఎవరి మీద ఉన్నట్టు తన మీద ఉన్నట్టు ఆ పుత్రుడు తన హృదయానికి ప్రీతిని కలిగించడం మానేస్తే పుత్రుడి మీద ప్రేమ తొలగిపోతుంది కాబట్టి పుత్రుడి మీద ప్రేమ పుత్రునియందు ఉద్బుద్ధం కాదు తన తనయందలి ప్రేమయే పుత్రునిపై ప్రసరిస్తూ ఇప్పుడు మీకు నేను ఈ యొక్క దృష్టాంతం చెప్తాను మీరు అన్యథా భావించకూడదు ఓపెన్ మైండ్తో వినండి ఒక అమ్మాయి ఉన్నది నా దగ్గరికి వచ్చిన స్వామి క్లాసెస్కి వస్తూ ఉంటుంది స్వామీజీ స్వామిజీ ఆగండి ఆగం నెల వచ్చి కాలగదండ పెట్టి మై హస్బెండ్ అని పరిచయం చేసింది చూడండి ఈ మై హస్బెండ్ అనే మాటలో ఆమె ముఖంలో యంగ్ లేడీ ఒక శోభ ఒక ఒక గర్వం ఒక తృప్తి ఒక సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ చూసారా ఇవన్నీ నాకు గోచరించాయి నేను తప్పుగా భ్రమపడ్డానంటారా ఇవన్నీ ఉన్నాయంటారా ఇవన్నీ ఉన్నాయి కదా ఆ మై హస్బెండ్ ఇప్పుడు ఈమెకి ఆ మై హస్బెండ్ అనేది వాట్ ఈస్ దట్ మై హస్బెండ్ క్షమ తెలియటిస్ ఏమిటంటే ఇప్పుడు ఆవిడ తన బ్యాగ్లో చిన్న అద్దం పెట్టుకుంటుంది ఆ అద్దం పగిలిపోకుండా జాగ్రత్తగా భద్రంగా బ్యాగ్లో పెట్టుకుంటుంది అద్దం మీద ప్రేమ అద్దం మీద ప్రేమ ఎందుకు తన ముఖం మీద ప్రేమ తన ముఖం మీద ప్రేమయే అద్దం మీదకి ప్రసరించింది అంతేకాని అద్దంలో ఏదో ప్రేమ అవుతుంది కలుపులేదు ముఖం మీద ప్రేమ అదేవిధంగా హస్బెండ్ అన్నవాడు మెరటివాడు ఆమెకి హస్బెండ్ని చూసినప్పుడల్లా తన ముఖాన్ని తనలో చూసు ఆ హస్బెండ్లో చూసుకుంటున్నాడు తాను ఇదిగో ఇతగాడి భార్య వాడి హస్బెండ్ ఎప్పుడవుతాడు వీడు ఈమె వైఫ్ అయితేనే వాడు హస్బెండ్ అవుతాడు లేకపోతే కదా తాను ఇతగాడి భార్య ఇతగాడు ఎలా ఉన్నాడు చక్కగా హ్యాపీగా వెల్ డ్రెస్డ్ అండ్ చక్కటి డ్రెస్ వేసుకున్నాడు ఐఎం హ్యాపీ వీడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఐఎం హ్యాపీ తర్వాత మంచి అందంగా ఉన్నాడు తన అందంగా ఉంటే తను సంతోషించాలి కానీ వాడందంగా ఉంటే తను సంతోషించడం ఎందుకు ఇప్పుడు అద్దం చాలా అందంగా ఉందనుకోండి తను సంతోషిస్తాడు ఒకప్పుడు అది కూడా చేస్తారు అద్దం యొక్క సౌందర్యం ఎప్పుడు అవసరం కొన్నప్పుడు కొంత కొన్నప్పుడు అద్దం బాగుందో అడుగు చూసుకుంటారు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఈ అద్దది చాలా బాగుంది ఈ అద్దది ఎలా బాగుంది అని అనుకుంటారా లేకపోతే తన ముఖం బాగుందనుకుంటానా అలాగే హస్బెండ్ను కొనుక్కునేప్పుడు కూడా హస్బెండ్ బాగా ఉన్నాడా లేదా చూడండి సొట్టలోవి లేకుండా క్లీన్గా ఉన్నాడా లేదా బాగా కనపడుతున్నాడా లేదా డ్రెస్ ఎలా వేసుకుంటున్నాడు తర్వాత చదువు సంధ్యా ఎలా ఉన్నాయి ఉద్యోగం ఎలా ఉంది అవన్నీ కొనుక్కున్నప్పుడు అద్దాన్ని కొనుక్కున్నప్పుడు ఎలా అయితే ఫ్రేము వంకర టెంకర్లు లేకుండా ఉండడం చూసుకుంటారో చూసుకుని కొనుక్కుని తెచ్చిపెట్టుకుంటారో అలాగే వీడిని కూడా కొనుక్కుని తెచ్చుకుంటారు ఇంకా ఒకసారి కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత ఇంకా దాని అర్థం యొక్క శోభ చూసి మురిసిపోయిదేముండదు ఆ అద్దంలో ముఖం చూసుకుని మురిసిపోతారు అలాగే ఒకసారి భర్త వీడు భర్త అయిన తర్వాత ఆ తనను తాను చూసుకుని ఆనందిస్తారు ఒకవేళ అద్దం మకిలి పట్టేసి మీ ముఖం మీరు చూసుకోవడానికి అవకాశమే లేకుండా అయిపోయిందనుకోండి అద్దాన్ని అప్పుడు అద్దం మీద మీకు ప్రేమ ఉంటుందా ఉండదు అది బ్యాగులో పెట్టుకుని ఇటు మోసుకుంటూ తిరుగుతారా భర్త కూడా నో డిఫెక్ట్ భర్త అనేవాడు ఎలా ఉండాలంటే ఆమె హృదయానికి ఎప్పుడో ఒక గర్వాన్ని ఒక తృప్తిని ఒక ఆసరాన్ని ఒక బలాన్ని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి ఇచ్చివాడుగా ఉండాలి అవన్నీ ఆవిడికి వీడిలో రిఫ్లెక్ట్ అయ్యి కనబడుతున్నంతసేపు వీడు చక్కగా ముఖం చూసుకోవటానికి వీలుగా ఉండే అద్దంలాగా పనికొస్తాడు అవన్నీ పక్కకి జరిగితే పాడైపోయిన అద్దంలాగా ఉంటాడు ఒకప్పుడు పాడైపోయిన అద్దాన్ని కూడా విసిరేయడం కుదరదు కొంతసారం వేచి ఉండాల్సి ఉంటుంది కాబట్టి సో మై హస్బెండ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఇస్ రియల్లీ దీంట్లో ఒకళ్ళకి ఒకళ్ళు చేసి ఉపకారం ఉపకారం స్పష్టంగా తెలుసుకుందాం సో దేవుడికి పూజ ఎందుకని దేవుడు ఆత్మస్వరూపానికి ఉల్లాసాన్నో ఆనందాన్నో ఇచ్చిస్తాడు అనిపించి మీరు దేవుడికి పూజ చేస్తారు తర్వాత కాబట్టి చూడండి ఏమిటిలా ఎందుకు చెప్తున్నారు అంటే మీరు స్వార్థపరులుగా తయారవ్వాలని చెప్పట్లా కొంతమంది అలా భ్రమపడతారు మీరు స్వార్థపరులు అవడం చెప్తున్నారు కానీ స్వార్థపరులు ఎప్పుడవుతారో తెలుసిన ఈ గోయే ప్రేమకు ఉద్గమస్థానము ఈగో అహంకారమే ప్రియమైనది అని పాఠం చెప్తే అప్పుడు స్వార్థ పరులవ్వమని బోధించినట్టుగా అవుతుంది అలా చెప్పట్లా ఈగో కూడా ఉండకూడదు సెల్ఫిష్నెస్ కూడా ఉండకూడదు చూడు ఎలా అయితే బాహ్య వస్తువుల ఎందు ప్రీతి లేదు ఆత్మయొందల ప్రీతియే వాటి ఎందు ప్రసరించిందని తెలుసుకున్నావో అదేవిధంగా దేహమునందు ప్రీతి లేదు ఆత్మయందేయగలదు అహంకారమునందు మమకారమునందు ప్రీతి లేదు ఆత్మయందే లేగలదు అని తెలుసుకో కాబట్టి అహంకారము ప్రేమకు సోర్సు కాదు శుద్ధ ఆత్మ చైతన్యమే ప్రేమకు సోర్స్ అది పట్టుకున్నాం అనుకోండి ఆ ప్రేమ యొక్క సోర్స్ మీరు పట్టుకున్నారనుకోండి అది మీరు తెలుసుకున్నారనుకోండి అప్పుడు ఏమిటవుతుందో చెప్పమంటారా ఎదురుకుండా గులాబీ ఉన్నా ప్రియంగానే ఉంటుంది గడ్డి పువ్వు ఉన్నా ప్రియమే అనిపిస్తుంది కాకిని చూస్తే ప్రియమనిపిస్తుంది కోకిలను చూస్తే కూడా ప్రియమని అనిపిస్తుంది నల్లగా ఉన్నవాడిని చూసినా ప్రీతి అనిపిస్తుంది తెల్లగా ఉన్నవాడిని చూసినా ప్రీతి అనిపిస్తుంది భార్యను చూస్తే ప్రీతి భర్తను భార్య లేక చూస్తే ప్రీతి కూతుర్ని చూస్తే ప్రీతి అన్నిటి ప్రేమ తప్ప ఇంకేం ఎందుకో తెలుసినా వీడు ప్రేమ యొక్క అసలైన సోర్స్ను కొట్టుకున్నాడు కాబట్టి ప్రేమ బాహ్య వస్తువుల నుంచి ఆరంభించి మనలోకి రాదు మనలో ఆరంభమై సర్వము నందు ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మ ఒక్కటియే ప్రేమకు ఆనందానికి నిధానము ఉద్గమస్థానము స్రోతస్సు గంగోత్రి గంగ ఉద్భవించే చోటు గంగోత్రి సో ఆనందము ప్రేమ అనే పుట్టేటువంటి గంగోత్రి ఏదండి ఆత్మ అది తెలుసుకో తెలుసుకుని జీవితాన్ని ప్రేమమయము ఆనందమయము చేసుకోవాలి అది బోధ జాగ్రత్తగా గమనించదగ్గ మంత్రం భాష్యం సహోవాచయితే దాని అవతారికి చెప్పాలి నేను యాజ్ఞవల్క్యుడు అమృతత్వ సాధనాన్ని బోధించాలి అమృతత్వ సాధనం వైరాగ్యం వైరాగ్యాన్ని బోధించాలి ఇప్పుడు చూడండి గులాబీ ప్రియము అన్నారనుకోండి ఆ గులాబీ సాయంకాలానికి వాడిపోతుంది అప్పుడు ప్రియం ఏమైంది పోయిందండి గులాబీ ప్రియం కాదు ఆత్మయొందలి ప్రీతి గులాబీ మీదకి ప్రసరించింది అని ఎప్పుడైతే తెలుసుకున్నారో గులాబీ వాడిపోయినా ఆత్మ వాడిపోదు ఆత్మయొందలి ప్రీతి తరిగిపోదు కరిగిపోదు అది అనంతము ఆనందము అది అలా నిశ్చయంగా స్థిరంగా ఉండిపోతుంది కాబట్టి ఆత్మయొందరి ప్రేమ అది హెచ్చు తగ్గులు ఉండదు అది విచ్చుకొనుట వాడిపోవుట ఉండదు అది అనంతంగా నిశ్చలంగా కూటస్థమములే అలా ఉండిపోతుంది కాబట్టి వీడి జీవితంలో వీడికి ప్రేమ తప్ప ఇంకేది అనుభవానికి రాదు గులాబీ ఎదురకుండా పెట్టారనుకోండి అదే అనుభవం ఆ దాన్ని ప్రేమిస్తాడు ఒక మహాత్ముడి దగ్గర ఒక ఆయన గులాబీ పువ్వుల గుత్తి పట్టుకు వెళ్ళాడు బొకే అంటారు అది పట్టుకు వెళ్ళాడు అది ఇచ్చి మహాత్మాజీ తీసుకోండి అని సమర్పించాడు ఆయన అది తీసుకుని దాన్ని అలా ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు ఉండిపోతే వీడు ఇది ఎక్కడ కర్మండి గులాబీ పువ్వులు ఇస్తే నా ముఖం గెసి చూస్తాడనుకుని నేను గులాబీ పువ్వుల గుత్తి ఇస్తే నా ముఖం కేసు చూడడం మానేసి గులాబీ పువ్వులు గుర్తీ చూస్తూ కూర్చుంటాడు ఏమిటి అని ఇతని అభిప్రాయం ఏమిటి గులాబీ పువ్వుల ద్వారా తన కేసు చూడాలని కానీ కదా అప్పుడు అంటాడు మహాత్మాజీ మీకు గులాబీ పువ్వులు ఇచ్చిందండి మీరు నాకేసి చూస్తారని కదా అని అంటాడు ఓ అలాగా ఈ పిల్ల పాలేసి వీళ్ళు చూస్తే అదేమిటి నేను ఈ ప్రేమతో ఇచ్చిన గులాబీ పువ్వులు అలా పారేశాడు ఏమిటి అంటాడు ఓర్ని మోహం ఎక్స నీ కేసు చూస్తే అలా అంటావు దాని కేసు చూస్తే ఇలా నీకు సంతోషమే ఎరగవా ఏమీ సరే అయితే అని మళ్ళీ అది తీసాను కాబట్టి వైరాగ్యం సో అమృతత్వ సాధనం వైరాగ్యము పదితక్షు వైరాగ్యం వైరాగ్యం అంటే ఏమిటో తెలుసిన గులాబీ ఎదుర్కొన్నా వస్తే గులాబీని ప్రేమిస్తాడు గులాబీ ఇచ్చిన మనిషిని ప్రేమిస్తాడు గులాబీ ఇవ్వని మనిషిని కూడా ప్రేమిస్తాడు ఎందుకో తెలుసిన ప్రేమ గులాబీలోదిగా ప్రేమ ఆత్మీయంగా ఉందిగా గులాబీ ఇవ్వని వచ్చి నిలబడ్డప్పుడు కూడా ఆత్మ లాగే ఉంటుంది గులాబీ ఇచ్చిన వాడు నిలబడినప్పుడు ఆత్మలాగే ఉంటుంది గులాబీ ఇచ్చిన ప్రేమిస్తాడు ఇవ్వని ప్రేమిస్తాడు తిక్కిన ప్రేమిస్తాడు పొగిడిన ప్రేమిస్తాడు ఎందుకో తెలుసున్నాండి ఆత్మయందరి ప్రేమ ఎప్పుడూ మారదు ఓసారి తిట్టి ఇంకోసారి పొగిన వాడిని ప్రేమిస్తాడు ఓసారి పొగిడి మరోసారి తిట్టిన వాడిని ప్రేమిస్తాడు అందరినీ ప్రేమిస్తాడు తనవాడిని ప్రేమిస్తాడు పరాయి వాడిని ప్రేమిస్తాడు మీరు అర్వమును ప్రేమించగలగాలి అంటే సర్వము ఎందు విరక్తి ఉంటేనే మీరు సర్వాన్ని ప్రేమించగలుగుతారు ఆత్మస్వ ఆత్మ యొక్క ప్రేమస్వరూపం అనుభవానికి రావాలంటే సర్వమునందు మీరు విరక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రేమను మీరు తెలుసుకోగలుగుతారు అది అమృతత్వము వైరాగ్యం దాన్ని బోధించటం కోసం అసలు ప్రేమంటే ఏమిటి అది ఎక్కడ పుడుతుంది ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని ఆయన వ్యాఖ్యానించడం మొదలుపెట్టాడు వైరాగ్యముపతి దీక్షుహు తర్వాత చూడండి భార్యను ప్రేమించాలి అంటే ఇది మరి తెలుసుకోవడం కష్టం మీరు జాగ్రత్తగా ఓపెన్గా ఉండి తెలుసుకోవాలి భార్యను ప్రేమించాలి అంటే ఈమె నా భార్య అని పొజెస్ చేసి డామినేట్ చేసి ఆమెను అజమాయిషీలో పెట్టుకునే ప్రయత్నం చేసినంత కాలము ప్రేమ అంటే ఏమిటో తెలియనే తెలియను అది ప్రేమ కాదు అది ప్రేమ కాదు మరి భార్యని ప్రేమించడం ఎప్పుడు కుదురుతుందో తెలుసునా అండి ఈమె నా భార్య అంటే అర్థం ఏంటండి ఈమె నా భార్య అంటే అర్థం ఏంటండి షీఈజ్ మై వైఫ్ అంటే అర్థం ఏంటో తెలుసినా చూసావా నా భార్య ఎంతంగా ఉందో అని డిస్ప్లే ఓకే అది ఒకటి డిస్ప్లే లేదా ఆమె ఎంత ఖరీదైన కుటుంబం నుంచి వచ్చిందో చూడు అది ఒక డిస్ప్లే లేదా ఆమె ఎంత ఖరీదైన నగలు పెట్టుకుందో చూసావా ఇంకో డిస్ప్లే పీపుల్ ఆర్ క్రేజీ సో లేకపోతే ఏ యు ఆర్ మై వైఫ్ అంటే ఏమిటి ఒక సంతోషం నాలుగు రకాలు నేను చెప్పినట్టు చేయి సో ఎవరి వాళ్ళకి డిస్ప్లే అయినా చేయాలి లేకపోతే తను డామినేట్ అయినా చేయాలి ఏ నువ్వు నా భార్యవి కదా వాడికేసి చూస్తున్నావు ఏమిటి అంట అది డామినేట్ కదా ఇప్పుడు ఈమె నా భార్య అన్నప్పుడు వాడు ఎవడో వచ్చి వీడితో పోగొట్టు మాట్లాడలేడనుకోండి వాడు వీడిని ఎత్తుకుపోతాడేమో భయపడతాడు భయపడతాడే భయపడతాడు అంటే దాన్ని ప్రేమంటారా అది ప్రేమ కాదు ఇట్ ఈజ్ నాట్ లో ఇట్ ఈజ్ డామినేషన్ పొజెసింగ్ మరి ఎప్పుడు ప్రేమించగలుగుతాడండి అంటే ఈమెనా భార్య అనే డామినేషన్ పొజెసింగ్ విడిచిపెట్టేసి ఒక స్వతంత్రం వ్యక్తి తనదైన ఆకాంక్షలు కలిగిన ఒక స్వతంత్రం వ్యక్తి అని అనుకున్నప్పుడు మాత్రమే ప్రేమించగలుగుతాడు యథార్థమైన ప్రేమ అప్పుడు మాత్రమే అనుభవానికి వస్తుంది అలాగంటి స్థితికి చేరుకోవాలంటే వాడు ఎంతటి విరక్తుడై ఉండాలో ఎప్పుడైనా మీరు ఆలోచించరా ఈ కాంట్రడిక్షన్ ఏమిటి వాడు పూర్ణంగా విరక్తుడైనప్పుడు మాత్రమే యథార్థంగా ప్రేమించగలుగుతాడు అని ఈ కాంట్రడిక్షన్ మీకు అర్థమైందా ఆ ప్యారాడాక్స్ అర్థమైందా కాంట్రడిక్షన్ కాదు ప్యారాడాక్స్ కరెక్టే అది మీరు తెలుసుకుంటే మీకు తక్కువ తెలుసుకుంటే అది తెలియకుండా ఇదేమిటండి వైరాగ్యం అంటున్నారు ఇంకా ప్రేమ ఏమిటండి అని మీరు అన్నారంటే పట్టుకోలేకపోయారని అర్థం యాజ్ఞ వృత్తి కాబట్టి ఈమె నా భార్య అనే మాట చెప్పి మీరు ఒక శాతం అధికారం చలాయించాలనో లేకపోతే మీ అజమాయుషీలో పెట్టుకోవాలనో లేకపోతే మీ చెప్పుతంలో పెట్టుకోవాలనో ఒక శాతం నూటికి ఒక శాతం మీరు ప్రయత్నించినా అది ప్రేమ కాలేదు వైరాగ్యము ఆ ఒక శాతం కూడా లేకుంటే సపోజ్ నా భార్య అనబడే వ్యక్తి ఇంకొకటితో మాట్లాడిందనుకోండి ఫస్ట్ తప్పేము దాంట్లో సపోజ్ ఇంకొకరిని ప్రేమించిందనుకోండి ఫస్ట్ తప్పే ఉంది దాంట్లో అంతటి ఉన్నత స్థాయికి చెందిన వైరాగ్యం కలవాడు మాత్రమే యథార్థంగా ప్రేమించగలుగుతాడు వాడికి మాత్రమే ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని అది వైరాగ్యంతో ముడిపడి దానిని అది అమృతత్వ సాధన దానిని బోధించాలి అంటే జాయా పతి పుత్రాదిభ్య విర విరాగం ఉత్పాదయతి భార్య జాయ అంటే భార్య భార్య ఎడల వైరాగ్యం వైరాగ్యం ఉన్నప్పుడే పూర్ణ ప్రేమ ఉంటుంది అందుకోసం నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు భార్య వైరాగ్యం పుత్రుని వైరాగ్యం భర్త వైరాగ్యం ఆది శబ్దైనా ఇతర కుటుంబ సభ్యులు తండ్రి తల్లి అందరి వైరాగ్యం సంపదలు ఇల్లు వాకిలి అన్నింటి ఎడల వైరాగ్యము కలిగి మాత్రమే వాడు ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు విరాగం ఉత్పాదయతి ఆ వైరాగ్యాన్ని బోధించటం కోసము ఆయన మొదలుపెట్టాడు ఇక టీకాకారుడు అంటాడు ఆ బ్రహ్మణోస్మాత్ సంసారాత్ శుద్ధీర్ణ విరజ్యతే యావత్ తావత్ న విద్యాయా అధికారీ భవేన్నరహ అంటే ఈ ఇహలోకంలో ఉండే ధన కనక వస్తు వాహనాదులతో మొదలుపెట్టి బ్రహ్మలోకం హిరణ్యగర్భస్థానము వరకు ఇంద్రపదవి బ్రహ్మ పదవి వరకు నాకు దేనిపైన రాగము లేదు ఆసక్తి లేదు అని ఎవడైతే పూర్తి వైరాగ్యాన్ని కలిగి ఉంటాడో వాడికి మాత్రమే ఆత్మజ్ఞానమునందు యోగ్యత కలుగుము అని టీకాకార్డు చెప్తున్నాడు కాబట్టి అటువంటి వైరాగ్యాన్ని ఆమెకు కలిగించటం కోసమని ఈ వేటి వేటి ఎందు రాగము లేక ఆసక్తి ఉండే అవకాశం ఉంటుందో వాటిని ఓ లిస్టుగా చెప్తున్నాడు అంతేకాదు మీరు గమనించాల్సింది ఏమిటంటే రాగము ఆసక్తి ఒకటే ఆసక్తి వేరు ప్రేమ వేరు వీడు నా కొడుకు నా చెప్పిన మాట వినాలి అంటే దాన్ని ఆసక్తి అంటారా ఆసక్తి మరి ప్రేమంటే ఎలా ఉంటుంది నా కొడుకు అది ఇన్సిడెంటల్ మనందరం జీవులం ఒకే పరమేశ్వరుని యొక్క సంతానం నా కొడుకు అనేది ఇన్సిడెంటల్ అంటే ఆయా పరిస్థితులను బట్టి వచ్చిన ఒకనొక వర్ణన అంతకుమించేమీ కాదు అండ్ ఆసక్తి నాకు లేదు నేను చెప్పినట్టు వినక్కర్లేదు నా అదుపులో ఉండక్కర్లేదు నాకు నా వంశాన్ని నిలబెట్టుట అక్కర్లేదు తన కర్తవ్యాన్ని తాను చూసుకుంటూ హ్యాపీగా ఉంటే నాకు చాలు అన్నవాడు మాత్రమే యథార్థంగా ప్రేమించడము అంటే ఎంత వైరాగ్యం ఉండాలో కాబట్టి ఆసక్తి వేరు ప్రేమ వేరు మానవులు ఉంటారంటే ఆసక్తికే ప్రేమను పెట్టుకుంటారు పేరు పెట్టుకుంటారు ఏమంటాడో తెలుసినా ఏమండి చిన్నప్పటి నుంచి పెంచి పోషించాను వాడిని నేను నెచ్చిమి పోషించానండి వాడు నా మాట వినలేదు అన్నాడు అనుకోండి అది ఆసక్తి అంటారా ఆసక్తి ప్రేమ కాదు ప్రేమ ఎలా ఉంటుందో చెప్పుకుంటుందా నేను పోషించి దేవిటండి ఈశ్వరుడు కదా పోషించింది నా మాట ఎందుకు వినాలి నా మాట వినక్కర్లా తను సుఖంగా ఉంటే తాను అది ప్రేమ మీకు కథ చెప్పేసి ముగిస్తా చాలా టైం అయింది ఇప్పటికే ఏమంటే ఓ పిల్లవాడు నా కొడుకంటే నా కొడుకు అని ఇద్దరు లేడీసు దెబ్బలాడుకున్నారు గతం విన్నారు మీరు దెబ్బలాడుకుంటే మంత్రి గారి దగ్గరికి మర్యాద రామన్న గారు మంత్రి గారు ఆయన దగ్గరికి పట్టుకెళ్ళారు పట్టుకెళ్తే రాజుగారికి అర్థం కాలేదు ఎందుకంటే ఆ పిల్లాన్ని చూసి ఎవరి తల్లో తెలియట్లేదు రాజుగారు ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి అప్పుడు మంత్రి గారు అంటారు అదేం సమస్య మహారాజా మహారాజు చెవులో ఏదో గొడిగి అదేం సమస్య అది ఎవరోలో తేలుస్తోందా తెలియట్లేదు ఈవిడ అవ్వచ్చు ఆవిడ అవ్వచ్చు మనం నిర్ధారించలేకపోతున్నాం అదేం పర్వాలేదు ఆ సగాని కోసేసి ఓ ముక్క ఈవిడికి ఇంకో ముక్క ఆవిడికి ఇచ్చేయండి సరిపడుతుంది అని ఎవరెక్కడా కత్తి తీసుకురా అని రాజుగారు అంటారు మంత్రిగారు రాజుగారు అంటారు అంటే వాళ్ళలో ఒక ఆమె ఏమా ఈ ఈ సూత్రం అంటే నాకు అంగీకారమే ఒక ఆవిడ ఇంకో ఆవిడ ఉంటుంది కొడుకు కాదు వాడు వాడు నా కొడుకు కాదు ఆమె కొడుకే ఆమెకే ఇచ్చేయండి పిటిషన్ నేను వాపసు తీసుకొస్తున్నాను అవి నా కొడుకు కాదు అంటుంది ఇప్పుడు ఎవరిని ప్రేమ ఎవరికి ఉన్నది నా కొడుకు కాదు నాటికే ప్రేమ ఈ సంసారం అలా ఉంటుంది అని కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి